ఉంటుంది బాడీ ఈజ్ ఆర్ అండర్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్ కాళ్ళలో అసలు శక్తే లేదా అనే అంత మనిషి కూడా అలా కూలిపోతాడు నిలబడలేడు కూర్చోలేడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సీదంతి మమగాత్ర చూడండి ఎంత తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశాన్ని పొందడం మీరు ఊహించవచ్చు కళ్ళు తిరిగిపోయి చక్కలు వచ్చేసింది అక్కడ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 అంటే దాహం అంతవరకు బాగానే ఉంటాడు కానీ ఒక్కసారిగా ఆ నాలుక అది ఇట్ బికమ్స్ సో డ్రయర్ వాట్ ఎవర్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాదు కష్టం కానీ అప్పుడు వెంటనే చెరు నీళ్ళు ఇస్తే చలటి నీళ్ళు అవి తాగితే నిలబడగలడు అవి తాకపోతే మటుకు పడిపోతాడు ముఖంచ పరిశుష్యతి నోరు ఎండిపోవచ్చున్నది వేపతుష్ట శరీరేమే జాయతే జాయతే అంటే పుట్టుచున్నది ఏమిటి శరీరే శరీరమునందు వేపథు వణుకు పుట్టుచున్నది ఒణుకు కొంతమంది ఆవేశంలో ఇలా వణికిపోతారు మీరు సంతకం కూడా చేయలేరు వేపధుశ్చ శరీరే జాయతే మే నా యొక్క శరీరమునందు వణుకు పుట్టుచున్నది రోమహర్షశ్చ జాయతే రోమహర్షము అంటే వెంట్రుకలు లెక్కబొడుచుకునుట గగుర్పాటు అని అంటారు దాన్ని గగుర్పాటు అది ఎందుకవుతుందంటే చూడండి ఈ శరీరం అంతా కూడా ఆ నెర్వస్ కరెంటు ఎంత పవర్ఫుల్గా ప్రసార ప్రసారమైపోతుంది నెర్వస్ అంతా కూడా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది బాగా ఎక్సైట్ అయిపోయి ఆ కారణంగా ప్రతి రోమకోపంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎక్యూములేట్ అయిపోతాయి నెర్వస్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిసిటీ కదా ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆ రోమోములో ఎందు అయ్యి ఆ వెంట్రుకలకు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత వచ్చేస్తుంది సో రెండు వెంట్రుకలు పక్క ఇలాగా ఇలా వాలి ఉన్న వెంట్రుకలు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ బాగా నిండా వచ్చేసిందో రిపెల్ ఇచ్చా అవన్నీ రిపెల్ అవుతాయి ఒకదాని సేమ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది కదా అందుకోసం ఇలా వాలి ఉండవు ఇంకా ఇలా నిలబడి ఉంటాయి అది రోమహర్షము అంటే మొత్తం ఒళ్ళంతా కూడా జల ధరిస్తుందంటారే అలాగా ఒక్కసారిగా జల చాలా తీవ్రమైనటువంటి నర్వస్ ఎక్సైట్మెంట్ హైలీ డేంజరస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఇటువంటి ఎక్సైట్మెంట్లోకి అసలు మనం వెళ్ళనివ్వకూడదు వెళ్ళకూడదు అంచేతనే ఆవేశము పనికిరాదు కోపావేశమైనా సరే కరుణావేశమైనా సరే లేకపోతే దుఃఖావేశం అని ఇంకొకటి ఉన్నది ఈ ఇమోషన్స్ ఆవేశము అనే స్థితిని చేరనివ్వరాదు వాటిని చాలా వివేకంతో వాటిని అలా నియంత్రించుకుంటూ ఉండాలి సాక్షిభావంగా ఉండటము వైరాగ్యం ఇవన్నీ అవసరం ఉండేవి వైరాగ్యం లేని వాడిని వాడికి వయస్సు వచ్చినా బుద్ధి పెరగదు అంతే అలాగే ఉంటాడు వైరాగ్యం లేని వాటితోటి హ్యాండిల్ చేయడం కష్టం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 చాలా హానికరములైన లక్షణములు దేహమంతా వస్తాయి ఇంత తీవ్రమైన ఆవేశం వచ్చిందంటే మనిషి ఊగిపోయే కోపంతో ఊగిపోతూ ఉంటారు కొంతమంది ముఖమంతా ఎర్రగా అయిపోతుంది కళ్ళు ఎర్రగా అయిపోతాయి మనిషి ఇలా ఉనికిపోతూ ఉంటాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఆగిపోతాయి పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది మీరు ఒక అరగంటలో తిన్న ఆహారాన్ని శరీరం ఎనిమిది గంటలు కష్టపడి పచనం చేస్తుంది కాబట్టి పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది మీకు తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పచనక్రియ ఆగిపోతుంది ఎందుకంటే ఎనర్జీ ఇంకా అక్కడ స్పెండ్ చేయడానికి కుదరదు ఎనర్జీ అంతా కూడా ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ ఈ ఆవేశం వైపుకి రీడైరెక్ట్ అవుతుంది ఎడ్రినల్లిన్ను అవన్నీ కూడా హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి పచనక్రియ ఆగిపోతుంది యు నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ షార్ట్ టైం ఆవేశం అంటే అలాగే ఉంటుంది కదా అందుకోసం బ్లడ్లో షుగర్ లెవెల్స్ చాలా హైగా పెరిగిపోతాయి బ్లడ్ షుగర్ ఎందుకంటే షుగర్ నుంచే వస్తుంది బ్లడ్ గ్లూకోజ్ గ్లూకోజ్ నుంచే ఎనర్జీ వస్తుంది డైరెక్ట్గా గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది సో దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఆన్ ఎనర్జీ హై డిమాండ్ ఆన్ ఎనర్జీ దానివల్ల వెంటనే బ్లడ్ ఇట్ సప్లైస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే మళ్ళీ లివర్ ఇన్సులిన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఈ డిస్టర్బెన్స్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 కానీ మరి సెటరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ పారాసింపతటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు అది ఓవర్ టైం వర్క్ చేస్తే వన్ మినిట్ కోపంతో ఊగిపోయిన స్థితిని ఓవర్ టైం వర్క్ చేస్తే త్రీ అవర్స్లో మళ్ళీ సెటరేట్ చేస్తుంది మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సెటరేట్ అవుతాయి ఎడ్రినల్ లెన్ ఫ్లో అంతా ఆగిపోతుంది అంతకుముందే రక్తంలో ప్రవేశించిన ఎడ్రినంతా న్యూట్రలైజ్ అవుతుంది మెటబొలైజ్ అవ్వాలి అదంతా పోవాలి తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో డైజెషన్ ప్రాసెస్ షురు అవుతుంది ఇవన్నీ జరిగి మళ్ళీ వీడు నార్మల్గా వచ్చేప్పటికి మూడు గంటలు పడుతుంది కానీ వీడు మళ్ళీ ఇంకో అరగంట లోపల మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు వీడు ఇలా నడిపిస్తే వీడు ఏదో మూడు ఏళ్ళలో నాలుగు ఏళ్ళలో నడిపిస్తాడు మధ్య వయసు వచ్చేదాకా బాడీ పాపం కుస్తీ పడుతూ ఉంటుంది ఆ తర్వాత డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఇలాగే వస్తుంది సరే హెరిడిటరీ వల్ల వచ్చి ఒకటి ఉండనే ఉంది హెరిడిటరీ వల్ల వచ్చే డయాబెటీస్ని ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేయచ్చు ఇలాగే తెచ్చిపెట్టుకున్న డయాలసీస్ని ఇంకేం కంట్రోల్ చేస్తారు సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంక న్యూమరబుల్ హార్ట్ ప్రాబ్లమ్ కొంచెం భగవద్గీత తర్వాత వేదాంతం వైరాగ్యం భాగవతం కొంచెం ప్రాణాయామం జపం ఇవన్నీ చేసుకుంటుంటే కొంచెం విరక్తంగా జీవించడం అలా చేసుకుంటే హార్ట్ మీరు ఏమీ హార్ట్ జోలికి మీరు వెళ్ళక్కర్లేదు అది మీ రోజుకి రాదు మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు అంటే అర్థం ఏదో తెలుసిన మీరు యు ఆర్ సేవింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అని అర్థం కాబట్టి ఈ స్థితి ఇక్కడ వర్ణించిన స్థితిని తమరు దయచేసి ఏనాడు మన జీవితంలో రాకుండగా చూసుకోవాలి అందుకోసం నేను వివరించాను ఇక్కడ వర్ణించిన స్థితి పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఇంకెంతకంటే డిస్క్రిప్షన్ మీకు ఎక్కడ కనపడదు సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి రేపతు శరీరే మే రోమహర్షి జాయతే అంతటి అర్జునుడు మహావీరుడు యుద్ధాలు చేసిన దిట్ట నిత్యము కూడా కాయకష్టం కండలు బలిసినటువంటి మహావీరుడు అంతటి వాడు కుప్పకూలిపోయి ఆ రథంలో కూలబడ్డాడంతే తర్వాత శ్లోకం గాండి వంస్రంసతే హస్ పరిదహ్య న శక్నోమ్యవస్థ భ్రమతి వచన ఇదే ఇదే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది తర్వాత శ్లోకం కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది సో గాంధీవం శ్రంసతే హస్తాత్ చేత్తో గాంధీవం పట్టుకున్నాడు హస్తాత్ గాంధీవం శ్రంసతే చేతిలో నుంచి గాంధీవం జారిపోతోంది అన్నాడు అంతే జారిపోయింది పారేశాడు గాంధీవం చేతిలోంచి గాంధీవం పారేయడం అంటే అది చాలా అమంగళకరమైన చర్య అన్నారు ఎందుకంటే ఆయుధ పూజను మీరు వినే ఉంటారు సో దసరా నాడు చేస్తారు ఒక ఒక పని చేసేటువంటి వ్యక్తికి ఆ పనిముట్టు వాడికి దైవంతో సమానం సో ఆర్టిలరీ వాళ్ళు ఉంటారు చూడండి ఆర్టిలరీలో వాళ్ళకి ఏమని బోధిస్తారంటే గన్ ఈజ్ గాడ్ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గన్ను నుంచి దూరం కాకపోవడం అంచేతనే ఆర్టిలరీలో ఉండే డెత్స్ అన్ని కూడా వాళ్ళు ఆ మీద పడిపోయి చచ్చిపోతారు ఆ గన్ను మీద ఉంటారు చచ్చిపోయినప్పుడు దీ ఆన్ దట్ గన్ అంతేగాని గన్ను మాత్రం వదిలిపెట్టరు ఒక గన్నుకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు ఇప్పుడు గన్ను అంటే ఇంత గన్ను కాదండి ఆర్టిలరీ గన్ను అంటే చక్రాల మీద ఉంటుంది దాని మాట చెప్తున్నాను ఫిరంగి సో దానికి ఇద్దరు ముగ్గురు నలుగురో ఉంటారు వాళ్ళు శత్రువు పడ్డారంటే ఆ గన్ను మీదే చచ్చిపోతారు అంతేగాని ఐ వోంట్ లీవ్ దిగ్గ ఎందుకంటే గన్ను వదిలిపెట్టి పారిపోయేటంటే ఆర్టిలరీ మ్యాన్ను ఇంకా వాడు ఎందుకు పనికిరాని వాడి కింద ఆ సంగతి కనుక అదే ఆర్మీ వాళ్ళకి తెలిస్తే వాడిని డిస్మిస్ చేసేస్తారు వెంటనే కవర్డ్ కవర్ డిస్ అనే బేసిస్ మీద వెంటనే డిస్మిస్ చేసేస్తారు ఈ మధ్యన అమెరికాలో ఒక డిస్మిస్ చేసేసారు నేను యూఎస్లో ఉండగా చూశాను పాత్రలో ఎంత ఎందుకు డిస్మిస్ చేశారంటే హీ వాజ్ హీ ప్రూవ్ టు బీ కవర్డ్ ఆర్మీ యూనిట్ సందర్భంలో వాడు పిరికితనాన్ని చూపిస్తే ఇంకా వాడు పిరికితనాన్ని చూపించి వాడిని అలాగే నిలబడి ఉంచారనుకోండి మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలాగా వాడు మొత్తం ఆర్మీ మొరేళ్ళంతా కూడా నాశనం చేసి పెడతాడు అసలు దరిదాపుల్లో ఉండనివ్వరు వెంటనే డిస్మిస్ చేసేస్తారు వాడిని వాళ్ళు ఆ దరిదాపుల్లో ఉండనివ్వరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాతావరణం అసలు యుద్ధరంగంలో అసలు కళలో కూడా అంగీకారం కాదు పరిస్థితి అర్జునుడు మీరు అర్జునుడి విషయం మన ఇంట్లో మొదలు భోజనం చేసి కూర్చున్న అర్జునుడి విషయాన్ని మీరు ఆ యాంగిల్లో చూడకూడదు చాలా తప్పదు అర్జునుడు మాట్లాడింది బాగానే ఉందంటే ఏమీ రావలేదు చాలా తప్పదు మనకి కృష్ణమేనని ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉండేవాడు హీస్ టు టాక్ లైక్ అర్జున డిఫెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీస్లో కాఫీ పెర్క్యులేటర్స్ తయారు చేయించాడు ఆయన కాఫీ పెర్క్యులేటర్స్ ఉంటే తెలుసు కదండి డిఫెన్స్ ఫ్యాక్టరీలో ఎందుకంటే గన్నలు చేసేదానికి మనకి గన్నలు అక్కర్లేదు ఇప్పుడు గన్నులతో చేసేది ఏం లేదు కాబట్టి అయితే మమ్మల్ని ఏం చేయమంటారంటే కాఫీ పెర్క్యులేటర్స్ చేయండి మాకు ఐడిపిఎల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది వీళ్ళు చేసిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనివారు రష్యన్ మోడలు మామూలుగా స్కాల్పెల్ ఉందంటే ఇంత ఉంటుంది దాంతో ఎవరు సర్జరీ చేస్తాడో సర్జలు దాన్ని ఎత్తలేదు అలా ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనివారు దాంతో ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడిగితే మీరు చేసిన ఐటమ్స్లో మ మార్కెట్లో అమ్మడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా ఉందా అని అడిగారు అడిగితే సర్జరీ డిపార్ట్మెంట్కి అమ్మీ ఏమీ లేవని చెప్పారు ఓకే సర్జరీ డిపార్ట్మెంట్ వదిలేసేయండి మామూలుగా లోకల్ మార్కెట్లో ఇదే అమ్మీది ఏదైనా ఉందా అంటే మా దగ్గర సిజర్స్ ఉన్నాయి ఇవి బాగున్నాయని ఇంట్లో వీతాఫల్లకి వాడుకుంటే అనుకూలంగా ఉన్నాయి దేని దట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ తీసే ఓకే మీరు సిజర్స్ తయారు చేసి అమ్మండి అని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు సిజర్స్ తయారు చేసి అమ్మివారు ఏండి నేను ఆ వెంట దగ్గర నేను ఒక విజిట్ కూడా వెళ్ళి చూసి వచ్చాను సిజర్స్ అమ్మేవారు కాబట్టి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ ఏం తయారు చేస్తున్నారంటే సిజర్స్ తయారు చేసి అమ్మవారు ఎవరైతే అమ్మేవారు హాస్పిటల్స్ కాదు ఊళ్ళో అమ్మేవారండి మామూలుగా లోకల్గా ఏవో అరవదు టైంస్ సిజర్స్ తయారు చిన్న పెద్ద అలాగ మీసాలు కట్ చేసుకుంటూ దానికి ఆ లెవెల్ దగ్గర నుంచి మామూలుగా ఇంట్లో పెద్ద పెద్ద రిజర్వ్స్ ఉంటాయి అలాంటి వరకు తయారు చేశాను ఇవ్వాలి ఆ స్థితికి తీసుకొచ్చా తర్వాత మూసేశారు అనుకోండి మన కృష్ణమైన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిఫెన్స్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అలా తయారయ్యాయి దట్ వాజ్ ది గ్రేటెస్ట్ డిస్సర్విస్ డన్ టు ఇండియా బై హిమ్ దానివల్ల హిమాలయ రేంజెస్లో వేలాది సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు ప్లీజ్ నోట్ ఎవర్ క్యూల్ మీకు రక్తపాతం ఆగుతుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కాదు ఇంకోటి లేదు ఎప్పుడు ఆగుతుందంటే వీళ్ళ దగ్గర మంచి దృఢమైన గన్సు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఉండి వీళ్ళు మంచిగా ట్రైనింగ్ అయ్యి బలంగా ఉంటే ఇంక ఏ రక్తపాతం ఉండదు వీళ్ళ దగ్గర గన్స్ యూస్లెస్ అని వీళ్ళు యుద్ధం చేయడానికి పనికిరాదనే సంగతి అవతల వారికి తెలిస్తే వీళ్ళున్న పొజిషన్స్లో వీళ్ళు ఉండగానే వీళ్ళందరూ కూడా అదేవిటి తుడిచిపెట్టేయబడతారు అదే అయ్యింది దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ వీళ్ళు పారిపోదాం అంటే రోడ్లు ఉండివికో అప్పుడు చైనాస్ ఆర్మీ వాళ్ళ వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు వీళ్ళని భయంకరంగా సంహరించారు చాలామందిని ప్రెసనర్ వీళ్ళు ఎవరు కోరుకునేవారంటే చైనా యుద్ధంలో మేము ప్రెసనర్ ఆఫ్ వాళ్ళుగా దొరికిపోతే బాగుందని కోరుకునేవారు ఎందుకంటే పారిపోదాం అంటే మంచు అన్ని పాసెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఎక్కడా ఏది కనపడదు ఫుట్ ట్రైల్స్ కూడా కనపడేవి కావు ఎక్కడున్నామో తెలియదు ఎక్విప్మెంట్ ఫోన్ ఎక్విప్మెంట్ లేదు వైర్లెస్ అసలు లేనేలేదు సో ఫోన్స్ ఉండేవి కమ్యూనికేషన్ ఉండేవి కాదు న్యూల్స్ మీద ఇటు వెళ్ళేవారు మోటార్ సైకిళ్ళు ఉండేవి కావు ఏం ఆ స్థితిలో యుద్ధం చేద్దామంటే కర్ర తుపాకీలు కర్ర తుపాకీలు ఆ కర్ర దాంట్లో గుండు పెట్టి అంతా ఫిక్స్ చేసి పేల్చి మళ్ళీ తుడుచుకుని మళ్ళీ ఇంకో గుండు పెట్టి పేల్చాలి అలాంటి తుపాకీని వీడియో అసలు ఆ తుపాకీని సెటరైట్ చేసినప్పుడు వాడు కాల్చి చంపేసి కూడా అలాగే ఘోరంగా చచ్చిపోయారు మిడతల దాంట్ చచ్చిపోయినట్టు శలభాలు అగ్నిలో పడ్డట్టుగా చచ్చిపోయారు చైనా యుద్ధంలో అయినప్పటికీ కూడా మహాపరాక్రమంతో ఆ ఉన్న సామగ్రితోటే పోరాడి చైనా వాళ్ళను నిలవరించారు ఆ స్థితి మన ఆర్మీకి ఆ దుర్గజ మన ఆర్మీకి పట్టడానికి కారణం నెహ్రూ గారు కృష్ణమైన బ్రిగేడ్ ఆఫ్ దాల్మియా అనే ఆయన హిమాలయన్ బ్లండర్ అనే ఒక పుస్తకం అంటారు అసలు నేను చదివాను పుస్తకం ఆయన పేరు హిమాలయన్ బ్లండర్ పన్ను ఇస్తే హిమాలయాస్లో చేసిన బ్లండర్ ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హిమాలయా ఎక్సెల్ ఆ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుస్తకం ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్ బుక్ బ్రిగేడ్ ఆఫ్ దాల్మియా ఆయన చైనా జైల్స్లో మూడేళ్ళు నాలుగేళ్ళు గడిపాడు పట్టుబడిపోయే వాళ్ళకి సో ఎప్పుడూ కూడా మీరు యుద్ధరంగ స్థితిని ఇక్కడ పొలిటికల్ స్పీచెస్కి తగ్గట్టుగా ఎప్పుడూ అంచనా వేయొద్దు దయచేసి యుద్ధరంగం పరిస్థితిని మన నిత్య జీవితంతో ముడిపెట్టి మీరు అంచనా వేసి ప్రయత్నం చేయొద్దు శాంతి కబుర్లు ఇవన్నీ కూడా యుద్ధరంగంలో పలికిరావు గాంధీ వం హస్తాత్ ఒక డ్యూటీ చేయాల్సిన వ్యక్తికి ఆ పనిముట్టు చేతిలోంచి జారిపోవడము అంటే అంత అమంగళం అదే కాని ఇంకోట శివలింగానికి అభిషేకం చేయడానికి కూర్చుని ఆ శివలింగం కింద పారేసి పగల కొట్టుకైతే అమంగళం పుస్తకం పాఠం చెప్పాలని కూర్చొని ఆ పుస్తకం కింద ఎత్తు నుంచి కింద పారేసి అది విరక్కొడితే అట్ట విరిగిపోతే అది అమంగళం పెన్నుతోటి వ్యాసం రాస్తాను పరీక్షలు వస్తానని కూర్చొని ఆ పెన్ను కింద పారేసి పాళీ వెరక్కొట్టుకుంటే అమంగళం అన్నం వండుతారని మొదలెట్టి ఆ గిన్నె వార్చి అన్నం వార్చి టైంలో దాన్ని ఆ పొయ్యిలో పొయ్యిలో పారిపోసి అన్నం అంతా కింద పారిపోస్తే అమంగళం కాబట్టి గాంధీవం స్రంసతే హస్తాత్ చేతి నుండి గాంధీవము జారిపోవచ్చున్నది అలాంటి మాట మనం నోటం పట్టు అసలు రాకూడదు ఉండేప్పుడు మన చేతిలో నుంచి గిన్నె జారిపోతుంది అని అనకూడదు చదువుకునేవాడు పుస్తకం జారిపోతుంది అనకూడదు కవి కలర్ నా చేయి నుండి జారిపోయింది అన్నాడంటే అది వాడి కవిత్వానికి అది అవమానం కాబట్టి గాంధీవం శ్రంసతే హస్తాత్ చాలా అమంగళకరమైన మాట త్వక్వ పరిదహ్యతే నాకు శరీరం అంతా కూడా జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చింది అతనికి నిజంగా జ్వరం వచ్చింది జ్వరము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశం వల్ల జ్వరం వస్తుంది టెంపరేచర్ పెరిగిపోతుంది బాడీ ఎక్సస్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఒళ్ళంతా కూడా కాలిపోతుంది అంటున్నాడు ప్రత్యైవ పరిదహ్యతే అంటే వాడి ఒళ్ళు వాడే పట్టుకు చూసుకున్నాడు సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన మనమే చూసుకుంటే వేడే ఎక్కువ అనిపిస్తుంది మామూలు కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం ఉంటుంది జ్వరం ఎక్కువ ఉన్నట్టు సరే ఇతగాడు ఆవేశంలో ఉన్నాడు ఇతనికి జ్వరం వచ్చింది త్వక్చైవ పరిదహ్యత మహాత్ములు రాశారు నేను స్వామి రామసుదాస్టి మొదలైన మహాత్ములు రాశారు ఈ జ్వరం అనేది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని మీరు అనుకోకండి తీవ్రమైనటువంటి భావ వచ్చినప్పుడు కూడా జ్వరం వస్తుంది అని చెప్పేసి రాశారు సో అత ఇతగాడికి జ్వరం వచ్చింది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 ఓకే అయితే కూర్చుని ఆలోచించంటే భ్రమతి వచ నా మనస్సు కూడా భ్రమను పొంది ఉన్నది మనస్సు భ్రమని పొందడం అంటే ఏంటో తెలుసునండి నేను ఎక్కడున్నాను ఇప్పుడు మీరెవరండి ఇది దీన్ని భ్రమ భ్రమ పొందడం నా పేరేమిటి నేను ఎవరిని మనస్సు భ్రమ పొందడం అంటే అంటే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా విస్మరించేసి మనస్సు పనిచేయటం మానేసిందా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 భాష్యం చూద్దాం మనం ఈ చర్చ ఇంకా కొనసాగిద్దాం తర్వాత రెండు భాష్యవాక్యాలు అన్నాం ఈ పాఠానికి భాష్యానికి సంబంధం అనేది ఇట్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆ శ్లోకాలు ఆ రెండో అధ్యాయం పదకొండో శ్లోకం నుంచి అప్పుడు ఇంక శ్లోకము భాష్యము సమాంతరంగా నడుస్తాయి అంతవరకు రెండు వేరు వేరు పుస్తకాలు చదువుతున్నట్టే సంబంధ గ్రంథంలో ఉన్నాము సో ఆ వాక్యం కొడుగాటి పెద్ద వాక్యం ఒకసారి మళ్ళీ అందా ఉంది వాక్యం చాలా మంచివాక్యం శంకరుల వాక్యం దీర్ఘేణ కాళేన అనుష్ఠాత కామోద్భవా హీయమాన వివేక విజ్ఞానహేతుక అధర్మేణ అభిభూయమా ధర్మ ప్రవర్ధమానే అధర్మ జగత్స్థితి పరిపిషు స ఆదికర్త నారాయణాక్షో విష్ణు భౌమణ బ్రాహ్మణ రక్షణ దేవ్యాం వసు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 అది ధర్మం అక్కడ ఇప్పుడు ముందు భూమిని సూర్యుడిని సృష్టించి తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ సృష్టిస్తాడా అబ్బాయి అలా ఉండదు భూమి సూర్యుడు సృష్టించడంతో పాటుగానే వాటి మధ్య భూమి ఆకర్షణ శక్తి కూడా సృష్టిస్తాడు అప్పుడే అవి నిలబడి ఉంటాయి లేకపోతే ధర్మమే ఉండకపోతే అసలు ఏదీ నిలబడదు ధర్మశబ్దానికి అర్థం అతి విస్తృతమైన అర్థాన్ని చెప్తారు సో ఆ ధర్మమే సమాజ ధర్మము కుటుంబ ధర్మము వ్యక్తిగత ధర్మము అని అలాగొస్తుంది ఎనివే ఈ ధర్మాన్ని అందరూ అనుష్ఠించేవారు ఈ మరీచియాదులు మరీచి మొదలైన మహర్షులు ప్రవృత్తి ధర్మాన్ని సనక సనందనాదులు నివృత్తి ధర్మాన్ని లోకల్లో ప్రవేశపెట్టేవారు వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి కొంతమంది ప్రవృత్తిలో ఉండేవారు కొంతమంది నివృత్తిలో ఉండేవారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసేవారు అది పద్ధతి గృహస్థులు చక్కగా ప్రవృత్తి ధర్మంలో ఉంటారు ధనాన్ని సంపాదించటం కుటుంబానికి రక్షణ ఇవ్వటం కడుతూ ఉండటం పన్నులు కట్టాలి పన్నుని ఇవేడ్ చేసి ప్రయత్నం చేయకూడదు పన్ను ఎంత కట్టాలో అంత కట్టేసేయాలి సో ఎందుకంటే ప్రభుత్వానికి వెళ్ళి డబ్బు ఉందనుకోండి అది వాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది వాళ్ళు దాన్ని పాడి లేకపోతే ఇంకోటి చేస్తారు అదంతా వేరే సంగతి మన వైపు నుంచి మనం ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ము ఉంటుందో అది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాడు దాన్ని వెనక్కి అట్టబెట్టే ప్రయత్నం అనవసరం ఏదో దొంగలు సీట్లు పెడుతూ ఉండడం సపోజ్ ఫాల్స్ది సీట్ పెట్టి మీరు ఎంత సేవ చేస్తారు రెండు వందలు మూడు వందలు సేవ చేస్తారు ఉరికే సేవ చేసే మనం పేరే కానీ అదే మిగిలిదే పెట్టిదే ఎలాగ ఖర్చు అయిపోతుంది కాఫీ వెళ్తే అయిపోతున్నారు రెండు వందల కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చి సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండడం ఎనీవే సో ప్రవృత్తి ధర్మము ఇంకా నివృత్తి ధర్మము అంటే శమధమాదులు శాంతోదాంతోపరతస్థు దిక్షుహ్ నివృత్తి అంటే ఇలా ఉంటుంది అని ఒక ఆదర్శంగా సమాజానికి నిలబడి ఉండాలి నివృత్తి ధర్మం అంటే సో ఆ ధర్మము ఇలాగా అందరూ చక్కగా అనుష్ఠించేవారు దానికే కృపయోగం అని అనొచ్చు కానీ కొంతకాలం అయ్యేప్పటికీ అది కలుషితం కాజొచ్చినది దీనికి దృష్టాంతం ఎలా ఎలాగంటే మున్సిపాలిటీ వాళ్ళు లారీ వెనక్కాల ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకటి కట్టి ఆ మ్యాగ్నెట్ మూడంతా దిఫ్కి తీసుకొస్తారు రోడ్ల మీద ఎందుకంటే రోడ్ల మీద ఈ మేకులు ఇనప మొక్కలు ఉంటాయి చూస్తారా అవి టైర్లు వాటిని కోసేస్తూ ఉంటాయి తర్వాత కాళ్ళలో గుచ్చుకొని రోగాలుగా వస్తాయి పశువులకి హాని కలుగుతుంది అటువంటి స్థితి నుంచి రక్షించటం కోసం ఓ పెద్ద మ్యాగ్నెట్ ఒకటి కడతాడు అది రౌండ్ వేసుకొస్తాడు వాడు ఇంకేం చేస్తాడు వీరికి అలా తిరిగి వచ్చేయటం ఈ ఇనపొక్కలు ఇవన్నీ వీళ్ళు మ్యాగ్నెట్గా తొక్తుకుంటాయి ఆ యాప్లో బయలుదేరేపుడు మ్యాగ్నెట్ అలా మెరిసిపోతావు ఇదిగో మ్యాగ్నెట్ దాని షేపు ఇలా గుర్రపునాడలాగా ఉంటుంది మ్యాగ్నెట్ ఆ షేపు అది కూడా మీకు స్పష్టంగా ఇది మ్యాగ్నెట్ అని దాని యొక్క కంటవర్స్ అని అన్నీ కనపడుతూ ఉంటాయి మ్యాగ్నెట్ అని తెలుస్తూ ఉంటుంది వాడు ఒక మైలో రెండు మైలో వెళ్ళేపటికి అది మ్యాగ్నెట్ని గుర్తించడం కూడా కష్టమైపోతుంది దాని దాని చుట్టూ ఈ ఎన్ని రకాల ఇనప ముక్కలన్నీ చేరేసి ఏమిటో ఏదోలా ఉందనిపిస్తుంది తప్పిస్తే అది మ్యాగ్నెట్ అని గుర్తించడం కూడా అసంభవం అయిపోతుంది ఆఖరికి వాడు మొత్తం అంతా తిరిగి మళ్ళీ యాత్రికొక గంట తర్వాత వస్తారు చూడండి అప్పుడు అది మ్యాగ్నెట్ అని వాడికే సందేహం వచ్చేట్లా ఉంటుంది అది సో ఆరంభంలో బాగుంటుంది క్రమక్రమంగా కలుషితం అయిపోతుంది అది సమాజ లక్షణం కాలము ఆ స్థితిని తీసుకొస్తుంది కాలంలో ఆ ప్రభావం ఉన్నది ఎవరు మనం దీని గురించి కంగారు పడిపోర్లేదు కాలానికి లక్షణం ఉండదు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 మామూలుగా అయితే అసలు రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు లేకుండా చక్కగా అనుష్టిస్తూ ఉంటారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీరు ఊహించండి ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఎవరి వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్ద అన్నవి చేసి పని చేస్తాడు తల్లిదండ్రులు వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు పిల్లలు వీళ్ళ పనులు చేస్తారు కోడలలో కొంతమంది ఇల్లు దురిచేసి ఒక కోడలు దురుస్తుంది గిన్నెలు పని ఇంకొక కోడలు చేస్తుంది ఇంకొక కోడలు వంట ఉండడానికి ఫిక్స్డ్గా ఉంది ఆవిడ వంట ఈ విధంగా ఎవరి వాళ్ళు చేస్తారు ఉమ్మడి కుటుంబం నడిచిపోతూ ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది ఈ మధ్యలో ఓ కోడలు ఉంటుంది ఈ దిక్కుమాను ఊరు పొద్దున్న నుంచి వచ్చే ఊరుస్తూ ఉండడం నాకు ఇదే పని ఆ పెద్ద కోడలు చూడండి పొయ్యి దగ్గర అలాగ పేటేశ కూర్చుంటే దాకా ఏ పని చేయక్క ఇంకే వాళ్ళవడవే కదా అందరూ ఆవిడకి దండం పెడతారు నేను ఈ చిన్న ఓటు నుంచి సాయం కావాలి అది తను చేస్తున్న కర్మ మీద ద్వేషభావం ఇంకొకళ్ళు చేస్తున్న కర్మ మీద ప్రేమ ఇది ఆరంభించవిడ ఆరంభం చేసి రాత్రి భర్తతో పెట్టుకుంది ఇది ఈ సంగతి భర్త ప్రవేశపెడుతుంది అంతవరకు బాగా నడిచిన ఉమ్మడి కుటుంబం ఆ రోజుతోటి విఘటితం అయిపోతుంది ఇంకా ఇంకా కలిసి ఉండే ప్రసక్తి ముసలం పుట్టింది అడ్డే ఇంకా ఆ స్థితి వచ్చినప్పుడు వీళ్ళు వివేకవంతులు అరే అన్నయ్య మనం ఎవరిదాన్ని వాళ్ళు బతుకుతుంటారు నాయన ఇంకా దెబ్బలాట్లు వస్తాయి లేకపోతేను అని తెలివితేటలు గల వాళ్ళు ఏం చేస్తారంటే అవునున్న ఆస్తిని ఏదో జాగ్రత్తగా ఎందుకంటే ఇంకా కొంత గుడ్ విల్ ఉంది చూడండి గుడ్ విల్ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇంకా కోర్టుకెళ్ళక తప్పదు ఇప్పుడు గుడ్ విల్ ఉన్నప్పుడు ఏదో విభాగం చేసేసుకుంటే ఎందుకంటే విభాగంలో ఇచ్చిపుచ్చు ఉంటుంది ప్రతిదాన్ని ముక్కల కింద వెరక్కొట్టు తోకం వేయడం కుదరదు కదా గేదె ఉందనుకోండి ఏదో అదే అట్టేపెట్టుకోరా గేదే నువ్వేమో వ్యవసాయం చేసుకునే నేనేమో ఏదో కర్కుద్యోగం చేసుకున్నాను నీ గేదీ చేసుకుంటా నువ్వు అది పెట్టుకో దాని బదులుగా ఏదో పార్టీ వచ్చాక ఇవి అంటే ఓకే దాని తరగ దీని తరగతి క్యాల్కులేషన్ చేయలేకుండా అది నీది ఇది నాది అని గుడివిల్తో సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా సెటిల్ చేసేసుకునే వాళ్ళు పుణ్యాత్ములేకపోతే ఇంక కోర్టే అయితే కత్తులు కొడ యుద్ధాలు ఇంకా వీళ్ళు తిట్టుకోవడాలు ఈ కోడవాళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే కంఠం కంఠం అయ్యోటి ఇంతలా మాట్లాడేస్తున్నారు కంఠం నేపట్ని నేను బయంగపెట్టుకోవడమే కానీ వాళ్ళు అలాగే మాట్లాడేస్తుంది గ్యాట్గా అరిచేసుకుని తిట్టేసుకుని ఇంకా మళ్ళీ ముఖం ముఖం చూసుకోలేనంత ఘోరంగా తిట్టేసుకుంటారు అలా అయిపోతారు సో ఇదంతా కూడా ఆ కామా అనే ఉంది అంచేతనే కామనా అనేది మనసులోకి వచ్చిందంటే అయిపోయిందంటే విషం ప్రవేశం చేసినట్టే సిస్టంలో విషం ప్రవేశించేసింది సో మన పాలిటిక్స్ చూడండి ఒకప్పుడు అయ్యా మీరు మాకు నాయకుడిగా ఉండాలి అని బతిమిలాడి పంపించేవారు నాయకుడు ఏవో రెండో పార్టీలు ఉండేవి ఎవరిని నిలబెట్టాలని వెతుక్కుని వెతుక్కోలేక నానా బాధపడిపోయేవారు జనసంఘం పార్టీకి క్యాండిడేట్ దొరక్క వాళ్ళు చాలా హింస పడుతుండేవారు రాజమండ్రిలో వారణాసి సుబ్బారావు గారున ఎవరో ఒక ఆయన ఆయనే జనసంఘ అభ్యర్థి ఎప్పుడూ ఆయనే వేస్తారు ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటారు అదే పరిస్థితి ఇప్పుడు పార్టీ ఏ పార్టీ కుక్క గొడుగు పార్టీకి కూడా క్యాండిడేట్స్ మా టిక్కెట్ కావాలని దెబ్బలంటారు కాబట్టి ప్రజాసేవ చేయాలంటే ఇంకా అంతకంటే ఉపాయం ఇంకోట్లేదా అనేక రకాలుగా చేయొచ్చు కదా సమాజ సేవ చేయొచ్చు చాలా సో కామా కామోద్భగా కామము ప్రవేశించిందంటే కామము అంటే కోరిక రాగద్వేషములు ప్రవేశించేయంటే ధర్మం పూర్తిగా కలుషితమైపోతుంది అది ప్రవేశించకుండా జాగ్రత్త పడ దేవాలయాల్లో మంది కలిసి దేవాలయం అంటే మంచి కార్యము సమాజ కార్యం కదా పది మంది కలిసి ఏదో దేవుడి పనిని మొదలెట్టి దెబ్బలాడుకుంటూ కుంటుంటారు ఎంత దెబ్బలాట్లు అంటే మీరు ఆశ్చర్యపోతారు యుఎస్ఏలో వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా దెబ్బలాట యుఎస్ఏలో ఫ్లషింగ్ టెంపుల్ ఉంది నేను వచ్చే ముందు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు నేను వచ్చే ముందే నేను ఉపన్యాసం కూడా చెప్పాను ఫ్లషింగ్లో ఆ టెంపుల్లోనే మాలిబూ అని ఒక టెంపుల్ ఉంది వెస్ట్ కోస్ట్లో లాస్ ఏంజలస్లో అక్కడ రెండు మూడేళ్ళ నుంచి కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది ఏమి సెట్ తెలియదు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాయర్ ఫీజు కింద ఇచ్చారు ఇప్పటివరకు ఆ మాలిబూ టెంపుల్కి వన్ పాయింట్ మిలియన్ ఎంతో లాయర్ ఫీజు కింద ఇచ్చారు ఎవరెవరు సాధువు వెళ్తే నూట ఒక్క డాలర్ దక్షిణే ఇవ్వటానికి మహా కష్టపడిపోతారు వాళ్ళు ఇచ్చి దక్షిణ వడికి అక్కడ ఇంకో విషయం చెప్పారు కానీ లాయర్కి వన్ పాయింట్ మిలియన్ ఇచ్చారు లాయర్స్ అంటే ఎలా ఉంటారో తెలుసిన అమెరికాలోను అమ్మో మీరు కూడా చేయలేరు లాయర్స్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ క్రీచర్స్ దే చాలా ధనాన్ని వడికేస్తారు చాలా అధికంగా అటార్నీస్ ఉన్నారే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 అక్కడికి వెళ్తే వాళ్ళు స్వాగతిస్తాడు వీళ్ళిద్దరూ ఉంటారు మేమేమో అక్కడ భూలోకంలో వివాహం చేసుకుందాం అనుకున్నాం యాక్సిడెంట్ మూలంగా ఆగిపోయింది ఇక్కడ వివాహం చేసుకుంటాము మాకు ఇద్దరు కా వివాహం చేసుకుంటే ఇద్దరు కావాలి ఒకడు ప్రీస్టు ఇంకొకడు లాయర్ అంటే ఓకే ఐ విల్ ట్రై అంటాడు ఎవరో ఐ హెవెన్ ఇన్ఛార్జ్ ట్రై చేసి చాలా కష్టపడి ట్రై చేసి ట్రై చేసి ప్రీస్ట్ని పట్టుకొస్తాడు ప్రీస్ట్ దొరికాడ ఒక్కడే ప్రీస్ట్ దొరికాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే ఆ ప్రీస్ట్ తోటి ఆ ప్రీస్ట్ ఆయన తీసుకుని పెళ్లి చేసుకోండి లాయర్ మొత్తం నేను హెవెన్ అంతా వాకప్ చేశాను అంతా వెతికేశాను ఎక్కడా దొరకలేదు లాయరు ప్రీస్ట్ ఒక్కడే దొరికాడు మీ ఇష్ట చేసుకుంటూ పెళ్లి చేసుకుంటారో మానుకుంటారో చెప్పాడు అతను మీకు ఏమర్థం లేదు దీన్ని బట్టి అదే సంఘటన ఫ్రీస్టు ప్రీస్టే అసలు వెళ్ళడు హెవెన్లో ఉండడు ఎందుకంటే ప్రీస్ట్ పేరుతో అన్ని పొరపాట్లు చేసి హెవెన్ పేరుపోతాడు ఇంకా లాయర్ అయితే చెప్పను లాయర్ అసలు ఉండి పని లేదు సో ఎనీవే సో కామోద్భవ కామము అంటే కామన రాగద్వేషములను అసలు పిక్చర్లోకి రానివ్వకూడదు నాకంటే వాడు ఎక్కువ ఎందుకు పని చేస్తున్నాడు అని ఆ ప్రశ్నే వేసుకోకూడదు మనం ఎక్కువ పనిచేసే భాగ్యం మనకి లభించింది అని ఎక్కువ పనిచేసే ఆ ప్రశ్న మీరు వేసుకున్నారే ఒక గివెన్ సిచ్యువేషన్లో అయిపోయిందంతే అక్కడితో దా శోభ పోయిందంటే హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ మీరు కామోద్భవా మనస్సులో కామం ప్రవేశించింది అంటే అంతే ఛిద్రం దాతి కామస్య నిత్యం తమను ఏరయ అని రహుగణ జడభరత సంవాదంలో వస్తుంది భాగవతంలో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 క్రోధ లోహ మోహ మద మాత్సూ ఈ మిగిలిన శత్రువులు అందరూ కూడా ఓపెన్గా పెద్ద సింహద్వారం చేసేస్తుంది కామన్ లోపలికి వచ్చిందంటే ఇంక సింహద్వారం కింద అయిపోయినట్టే కోట గోమ్మ తెరిచేసినట్టే అవన్నీ వచ్చేస్తాయి సో వివేక విజ్ఞానము ఇది ధర్మము ఇది అధర్మము అనే విజ్ఞానం ఇది నిత్యము ఇది అనిత్యము అనే విజ్ఞానం ప్రేమ మనం ప్రేమ కోసం డబ్బుని వదిలిపెడదాం కానీ డబ్బు కోసం ప్రేమను బలపెట్ బలిపెట్టవద్దు ఇది వివేకం ఆ వివేక విజ్ఞానము సో ఈ నిత్యము ఆ నిత్యము డబ్బు నిత్యం కాదు ప్రేమే నిత్యము ఆ వివేక విజ్ఞానం ధర్మాధర్మ వివేక విజ్ఞానం అది అలాగ చిక్కిపోతుంది అసలు ఉన్నదే ఓపెసరు అది ఇంకా మరీ క్షీణించిపోయి హీయమాన రోజురోజుకీ క్షీణించిపోతుంది కామము ప్రవేశించిందంటే రోజురోజుకీ క్షీణించిపోతుంది మీరు రాగద్వేషాలు లేనప్పుడు ఎంత ప్రేమతో సేవ చేస్తారో ఒక్కసారి రాగద్వేషాల లోపల ప్రవేశించేస్తే ఇంకా రోజురోజుకి మీరు చేసి సేవ తగ్గిపోతుంది మీకేమో విసుగు బయలుదేరేస్తుంది అసహ్యం కుడుతుంది ఆ సేవ ఇంకా మీ వల్ల అవదంతే ఒక మనిషిలో అలా మార్పు వచ్చేస్తుంది హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా దానివల్ల ఈ వివేక విజ్ఞానం అలా క్షీణించి క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుంది హేతుకేనా అధర్మేనా దాని కారణంగా అధర్మము చూడండి ఆ సీక్వెన్స్ కామము వివేక విజ్ఞానము క్షీణించుట అధర్మము పెరుగుట అధర్మం పెరిగితే ఏమవుతుంది ధర్మే అభిభూయమానే ధర్మము తిరస్కరింపబడుచుందుము అధర్మం పెరిగిపోతే ధర్మం తిరస్కారాన్ని పొందుతూ ఉంటుంది ధర్మాన్ని తు పక్కన జీవితంలో చుట్టుపక్కల ఎవరెవరో ధర్మాన్ని పాటించి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళని త్రోసిపుచ్చేసి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 ధర్మం చిక్కిపోతూ ఉంటే అభ్యుత్థానం అధర్మశ అధర్మము చెలవలు పలవలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగిపోతుంది అభ్యుత్ అధర్మం ధర్మం అలా చిక్కి సుక్కిపోతూ ఉంటుంది ఆ స్థితిలో ఆ స్థితి అలాగే కొనసాగితే జగత్తు నెలబాడదు ఎందుకంటే ధర్మము అంటే ధరతీతి ధర్మ ధర్మము సమాజం వ్యవస్థను నిలబెట్టేది కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది వ్యక్తి యొక్క జీవనాన్ని సమతౌల్యంలో నిలబెట్టేది అది ధర్మం ఆ ధర్మం మరింత మరింత క్షీణించిపోతే ఇవన్నీ నశించిపోతాయి ఏదేమిగం అలా అవ్వకూడదు అలా అవనివ్వడు భగవానుడు ఎందుకు అవనివ్వడు చెప్పండి ఎందుకంటే సృష్టి చేశాడు ఇప్పుడు స్థితి చేస్తున్నాడు స్థితి చేయటం ఈశ్వరుని యొక్క కర్తవ్యం కాబట్టి స్థితి చేసే ఈశ్వరుడు అధర్మ ఆ స్టేజ్లో చక్రం అడ్డు వేస్తాడు ఏదో ఎక్కడో స్థితిలో చక్రం అడ్డు వేస్తాయి ఇంకా బీహార్లో చక్రం అడ్డు వేయడం తర్వా ఎప్పుడో వేస్తామే ఎప్పుడో వేస్తాం ఎప్పుడు వేస్తాడు అనేది చెప్పలేము వేస్తాడు ఎప్పుడో బహుశా ఏ లక్ష్యంలో వేస్తాడేమో చూడాలి సో అప్పుడు జగత స్థితిని పరిపాలయషు సన్నంతం పరిపాలయటం ఇచ్చుహు సో జగత్తు యొక్క స్థితి అంటే నెలబడుట అది ధర్మాధీనంగా ఉంటుంది సో ఆ ధర్మాధీనమైనటువంటి జగత్తు యొక్క స్థితిని పాలించే కోరిక గలవాడై పరిపిపాలయు చక్కటి ప్రయోగం పరిపాలించాలనే కోరిక ఆ పరమేశ్వరుడు సహా భగవాన్ ఆది కర్త ఈ జగత్తును మొట్టమొదట సృష్టించిన ఆయన ఆయనే వేరే ఉన్నాడు ఆయన ఎదురుగుతూ ఉంటాడు నేను పరీక్షిస్తాడు ఐసా నయ్య సార్ ఇంక ఇదంతా కూడా నామధేయాన్ని బట్టి వచ్చినటువంటి భేదం తప్పిస్తే పేరును బట్టి వచ్చిన భేదం తప్పిస్తే సృష్టించిన వాడే రక్షిస్తాడు రక్షించిన వాడే విలీనం చేసుకుంటాడు పేరు మారుతుంది తత్వం మారదు సహా ఆదికర్త ఆ సృష్టికర్త ఆ జగత్తుని మొట్టమొదట సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఎవరు శివుడా చూడని శంకరుడు శివహానత్సగా ఆయన శంకరహానత్సం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 విష్ణు విష్ణో భక్త వైష్ణవ విష్ణువు యొక్క భక్తుడు ఎవడుంటాడో వాడు వైష్ణువుడు ఇప్పుడు ఈ వాక్యం చదివితే మీకు వైష్ణవుడు ఎవడననిపించింది శంకరాచార్యుడు ఎందుకంటే గీతాభాషం ప్రారంభంలో నారాయణ పరో వ్యక్తాత్ అని విష్ణు పురాణ శ్లోకం ప్రార్థనగా పెట్టుకున్నారు ఆ విష్ణువుని ఎలా వర్ణించారో చూడండి చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారు విష్ణు ఆదికర్త ఆ ఆ విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆయనకే నారాయణుడు అనే పేరు కూడా ఉంది ఎందుకు నారాయణుడు అనే పేరు ఎలా వచ్చిందండి ఆయనకి నరాహ అయనం ఎస్య నర ఏవ నరహ నర అంటే ప్రాణి అర్థం సకల ప్రాణులయందు ఆత్మచైతన్యము రూపముగా నివసించువాడు నారాయణ ఆయనకు పేరు నారాయణాభ్య విష్ణు ఆయన రక్షణార్థం రక్షించుట కొరకై దేనిని రక్షించటం కోసం భౌమస్య బ్రహ్మణ భౌమస్య అంటే భూమి ఎందు అవతరించిన బ్రహ్మణ వేదము యొక్క రక్షణ కొర వేదము బ్రహ్మ వేదము వేదము సృష్టికి పూర్వం ఎక్కడుంది పరమేశ్వరుని ఎందు జ్ఞానము రూపముగా నుండి ఇప్పుడు తీరా సృష్టి అయిన తర్వాత భూమి మీదకి ఆ పరమేశ్వరుని ముఖం నుండి విచ్వాస నిశ్వాస రూపంగా భూమి మీదకి అవతరించింది ఆ మాటే ముందు చెప్పారు కదా ఆ వేద జ్ఞానాన్నే మరీఛ్యాదలకు తర్వాత సనక సనందనాదులకు ఆయన ఇచ్చాడు వేదంలోనే వేదోక్తో ధర్మ ద్వివిధ సో కర్మ ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మం ఆ రెండు రకముల ధర్మమును బోధించేటువంటి వేదము దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు భౌమస్య బ్రహ్మణ రక్షణార్థం కావండి ఆ వేద విజ్ఞానాన్ని రక్షించాలంటే ఎలా రక్షించటం కొంచెం స్వామించి బాగా చెప్పేవారు ఈ మాట వేద విజ్ఞానాన్ని రక్షించటం అంటే వేదం పుస్తకాలన్నింటినీ ప్రింట్ చేయించి వాటిని మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని లైబ్రరీల్లోనూ పెట్టడం అదే రక్షించడం అంటే ఇప్పుడు సాధారణంగా ఒక సిస్టమ్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు నాకు ఎవరో రికమెండేషన్ కూడా చేశారు నేనే ఓపికలేక చేయలేదు ఏమిటంటే ఆ సిస్టము మీరు ఏదైనా ఒక పుస్తకం రాస్తే అక్కడ మన సెంట్రల్ లైబ్రరీ అని ఉంది ఆ అఫ్జల్ గంజ్ దగ్గర ఎవరికి తెలియదు అక్కడ ఉందని ఎవరికో కొద్దిమందికే తెలుస్తుంది ఎవరో వెళ్ళరు ఆ సెంట్రల్ లైబ్రరీలో ఆఫీస్ ఒకటి ఉంది ఆఫీస్లో లైబ్రరీ ఇన్ఛార్జ్ ఆయన కూర్చొని ఉంటాడు ఆయన దగ్గరికి మీరు ఈ పుస్తకం మూడు కాపీలు పట్టుకెళ్తే ఆయన ఒక అప్లికేషన్ ఫారం ఇస్తాడు అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి మూడు కాపీలు సబ్మిట్ చేస్తే దాంతోపాటుగా మీరు ఆయనకు ఆయనకి ఏదైనా కొంత దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మామూలుగా సన్యాసులకు దక్షిణిస్తూ ఉంటారు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా రక్షణిస్తూ ఉంటారు ఆయనకి ఆ దక్షిణిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ మూడు పుస్తకాలు తీసుకుని అప్లికేషన్ ఫార్మ్ తీసుకుని ఆయన ఒక ఆఫీస్ ఆర్డర్ ఇస్తాడు ఓ ఓ అంటారు ఆఫీస్ ఆర్డర్ ఏమిటంటే ఆఫీస్ ఆర్డర్ ఈ పుస్తకం చాలా బాగుంది ఇది ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది కాబట్టి ప్రతి లైబ్రరీ కూడా ఈ పుస్తకాన్ని ఇరవై కాపీలు కొనవలసినది అని ఆదరిస్తాడు మీరు ఈ ఆర్డర్ పట్టుకుని శాఖాగ్రంథాలయము అని ఉంటుంది అక్కడికి వెళ్ళడం దాంట్లో మళ్ళీ ఒక లోకల్ ఆఫీసర్ కూర్చుని ఉంటాడు ఆయనకి ఇరవై పుస్తకాలు ఇవ్వడం పుస్తకం మీద ఖరీదు ఎనభై రూపాయలు ఉందనుకోండి ఇరవై పుస్తకాలు అంతా అయింది ఆయన పదహారు వందలకి బిల్లు మీకు ఇస్తాడు ఎటు ఆయనకి టెన్ పర్సెంటో ట్వంటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా శాఖా గ్రంథాలయాలన్నింటినీ మీరు తిరిగినట్లయితే వీళ్ళకి లంచాలు ఈ తిరుగుడుకయ్యే ఖర్చు ఈ పుస్తకాలు ముద్రించడానికి ఖర్చు పోగా మీకు మిగులుతుండే అందుకోసమే వీళ్ళు తిరుగుతారు లైబ్రరీలో మీరు తిరుగుతారో ఈ పని మీరు ఎందుకు చేయకూడదు అని ఒక ఆయన దాకా అలా చెప్పాడు ఇబ్బంది మహాత్మా సో అలా రక్షించరు ధర్మాన్ని రక్షించే పద్ధతి అది కాదు మరి ఎలాగ రక్షించటము ఆ ధర్మమును అనుష్ఠించేటువంటి వేదవేత్తలను రక్షిస్తే బ్రాహ్మణత్వస్య రక్షణ ధర్మాన్ని రక్షించాలంటే ధర్మం పుస్తకాలని రక్షించడం దాన్ని లైబ్రరీలో ప్రతి చోట పెట్టడం కాదు ఆ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో చూసి వాళ్ళ స్థితిగతులకి వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ చేసి వాళ్ళు మళ్ళీ ఆ ధర్మాన్ని అలాగే పాటిస్తూ ఉండేట్లాగా ధర్మం పాటిస్తే మాకు భక్తి కూడా దొరకట్లేదు మేము ఆటో నడుపుకుంటామని ఆ రకమైన దానికి వెళ్ళిపోకుండగా ఈ ధర్మాన్నే పాటిస్తూ విధంగా వాళ్ళకి ఏదైనా వ్యవస్థ చేస్తే వాళ్ళు ధర్మాన్ని రక్షించుకుంటారు నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ పాఠం చదువుకుంటున్నాం మీరు చదువుకుంటున్నారు నేను చెప్తున్నా ఈ ధర్మాన్ని ఎవళ్ళు రక్షించారు నేను రక్షించారా మీరు రక్షించారా ఎవరో పుణ్యాత్ములు రక్షించారు మీరు రక్షిస్తూనే ఉన్నారు బట్ స్టిల్ ఓ బిల్డింగ్ ఒకటి కట్టి ఈ బిల్డింగ్